సర్వ్రాకర్మఫలపాదనాధిష్టానభూత చతుర్లకాన్ సృష్ట స ఈశ్వర పునరేక్ష ఇమే నుతూ అంభ ప్రభృతయ మయా సృష్టాకా పది పాళయృవ ేయు నేను ఈ లోకములను సృష్టించినాను ఏటా లోకములు అంభ మరీచయ మరం ఆపహ అంభ ప్రభుతయ అంటే అంభహ మొదలైన ఈ లోకములను అయితే నేను సృష్టించినాను బానే కానీ వీటికి పరిపాలించే వాళ్లను కూడా సృష్టించాలి పరిపాలయతృ పాలకులను కూడా సృష్టించాలి పాలకులు లేకుంటే ఈ లోకములు నశించిపోవును కదా తస్మాత్ ఎాం రక్షణ లోకపాలాన్ లోకాన్ ను సృజై సృజేహం ఇది కాబట్టి ఈ లోకముల యొక్క రక్షణ వరకు లోకపాలకులను నేను సృజించదనుగాక ను సృజై అంటే వేట్లోకి మార్చుకుంటే అహం సృజే నేను సృజిస్తున్నాను అది తెడా నేను సృజించదనుగాక మళ్ళీ వెంటనే నేను సృజిస్తున్నాను ఇక్కడ టీకాకారుడు అంటాడు లోకములను సృష్టించాడు లోకాలకులను సృష్టించాలి అంటే మరి ప్రాణులను ఎప్పుడు సృష్టించాడు అంటే ఆ లోకములకు లోకపాలకులకు మధ్యలో ప్రాణులను కూడా సృష్టించినట్లుగా మీరు తెలుసు స్వీకరించాల్సి ఉంటుంది ప్రాణులు ఉంటే దేహములు స్థూల దేహములు సూక్ష్మదేహములు తర్వాత ఇంద్రియములు వీటన్నిటినీ కలిపి సృష్టించినట్లుగా మనం అర్థం చేసుకోవాలి తర్వాత ఈ లోకములు లోకపాలకులు ఇవన్నీ కూడా ఆత్మ ఎందే సృష్టింపబడినవి ఆత్మ చేతనే సృష్టింపబడినవి కాబట్టి ఆత్మ కంటే విలక్షణముగా భిన్నముగా లేవు అపృథక్ భూతాహ అని టీకాకారుడు రాసింది చెప్పిన మీకు అది కూడా మనం మనస్సులో పెట్టుకోవాలి అంటే ఎంత సృష్టిని చెప్పినా ఆత్మ సత్యము అని ఈ సృష్టి యొక్క తాత్మర్యం నీకెంత కనపడుతున్నా సత్యము ఇంకా ఇదంతా భవిష్యత్తులో భాష్యంలో కూడా చెప్పబోతున్నారు అని టీకాగారుడు అక్కడ స్పష్టం చేసినాడు ఓకే ఈ విధంగా ఈక్షణ అయిన తర్వాత మరియు రుడ్ సహ అధ్యవ పురుషం సముద్ధృత్య అమూర్ఛయత్ దీనికి ఆ వాక్యాన్ని అర్థం చేసినందుకు కుండ దృష్టాంతం పెట్టుకుంటే సరిపడుతుంది కుండ ఆ మట్టి ముద్దను ఇలా తీసుకుని ఆ చక్రంలో పెట్టి ఇలా పైకి తీస్తాడు పైకి లాగుతాడు దేనిని పైకి లాగుతాడు కొండని పైకి లాగుతాడు దేంట్లోంచి మట్టి ముద్దలోంచి ఎలా లాగుతాడు చేతితోటి కొండ యొక్క అవయవములను దగ్గరకు వచ్చి ఇట్లా చేయటం ద్వారా బోటను సెంటరు బల్జింగ్ సెంటరు తర్వాత గిరివ నెక్కు అలాగే యాడ్ చేసుకుంటాడు అలా చేసి ఆ ముద్దలోంచి కొండని పైకి లాగుతాడు అది సముధృత్య అంటే అదేవిధంగా ఇక్కడ అప్పని అన్నప్పటికీ అప్రధానములైన పంచభూతములు ఎదుర్కొన్నా ఉన్నాయి ఆయనకి వాటి నుండి బ్రహ్మాండ పురుషుణ్ణి పైకిలాగాడు అని అర్థం బ్రహ్మాండ పురుషుడు విరాట్ అంటారు అది సో అది మంత్రం సహా పురుషం సముధృత్య పైకిలాగి అమూర్ఛయత్ అంటే సన్నివేశపరచను అనర్థం మూర్ఛనం అంటే పుండ విషయంలో అయితే బోటమ్ బల్జింగ్ సెంటరు నెక్ అలాగే దాన్ని ఆ సన్నివేశము సన్నివేశము అంటే స్ట్రక్చరు ఆ స్ట్రక్చర్ ని ఆ విధంగా అరేంజ్ చేసినాడు అని అర్థం అమూర్ఛయత్ అంటే అరేంజ్డ్ది ఫిజికల్ స్ట్రక్చర్ అని అర్థం భాషణం ఏమం ఈక్షి సహా అధానేభ్యవ పంచభూతేభ్యే అంభ ప్రభుతీన్ సృష్టవాన్ తేభ్యవ ఇంక్షి ఈ వివిధముగా పరమాత్మ సకల్పి సహిషడు అప్పులనుండియే పైకిలాజనుభ్యవ సముధృత్య అప్పులు అంటే అప్పులు ప్రధానము కాగల పంచభూతములు అని చెప్పుకుంటూ ఉండాలి ఓకే అప్పులు అంటే ఇంకా కేవలం నీళ్ళనే కాకుండా అప్పులు ప్రధానము కాగలిగిన పంచభూతములు అంతా నీళ్లే లైఫ్ అంతా నీళ్లే ఊరికే మన ఫోకస్ ఫిజికల్ ఎంటిటీ మీద ఉంటుంది సాలిడ్ మీద ఉంటుంది కాబట్టి సాలిడ్ ప్రధానమని మనం అనుకున్నాం సాలిడ్ ఎక్కడ ప్రధానం భూమండలం చూడండి లిక్విడే ప్రధానం సాలిడే ప్రధానం కాదు పైన నీళ్లే ఆవిరి నేల మీద నీళ్లే సముద్రాలు నదులు కింద నీళ్ళే ఎక్కడికి పోయినా నీళ్ళే ఉన్నాయి దేహం కూడా అంతే సెవెంటీ పర్సెంట్ వాటర్ ఓకే కాబట్టి అప్పులు అంటే అప్రధానములైన పంచభూతములనియే అర్థము అంటే ఏ పంచభూతముల నుండి అయితే అంభ మరీచీ మరం ఆపహ అనే లోకములను సృష్టించినాడో అవే పంచభూతముల నుండి ఆ పరమాత్మ ఇప్పుడు విరాట్ పురుషుణ్ణి సృష్టించబోతున్నాడు పురుషం పురుషాకారం శిరపాణ్యాదిమంతం సముద్ధృత్య అధ్య సముపాదాయ పురుషం సముద్ధృత్య పురుషుని పైకిలాగాను చక్కగా పైకిలాగి పురుషుని చక్కగా పైకిలాగి అంటే అర్థం ఏంటి ఈ పల్లెటూళ్ళలో కొంచెం మొరటు సానుతలు పలికి వాళ్ళు అలా పలుకుతారు ఇప్పుడు సంతానం కలిగిందనుకోండి ఎరా ఒక పిల్లాన్ని పైకి లాగ అయితే ఇంకో ఇంకో తర్వాత ఇంకోసం అలాగంటే చదువు వాడతారు పల్లెటూళ్ళల్లో సంథింగ్ సిమ్లర్ టు మట్టి ముద్దలోంచి కొండపైకి లాగాడు ఆ తర్వాత పెడతలు లాగుతాడు అలాగనమాట అది సముదృత అంటే సో ఇక్కడ పురుషం అనేది పురుషం అంటే పూర్ణాత్మ కాదండి పురుషైతే ఇది పూర్ణ పురుషైతే కాదు ఇక్కడ పురుషం అంటే షిరఫ్పాణి ఆది పురుషాకారం అని అర్థం అక్కడ తైత్రీయంలో కూడా శంకర్లు అలాగే చెప్పారు ఓషధి అన్నా పురుష ఓషధి ద్యోన్నం అన్నా పురుష అని ఉంటూ తైత్రీయంలో కానీ శంకర్లు అర్థం ఏం చెప్పారంటే శిరపాణ్యాది మాన్ అంటే తరకాయ చేతులు కాళ్ళు అది ఆ ఆకారానికి పురుషాన్ని అర్థం కాబట్టి ఇది ఫిజికల్ పురుష మనుష్యాకారం బాధ్యత అంటే కేవలం మని మొగా కాకుండా స్త్రీ కూడా కలుపుతుంది మనుష్యాకారం ఓకే పురుషాకారాన్ని పురుషాకార పురుషం అంటే పురుషాకారం పురుషాకారమును పైకిలాగి పురుషాకారం అంటే తల చేతులు మొదలైన అవయవములతో కూడిన పురుషాకారం అందరికీ తెలుసున్నదే దానిని పైకిలాగి ఎక్కడి నుంచి పైకి లాగాడండి అధ్య సముపాదాయ పట్టుకుని పైకి లాగాడు ఆ నీళ్ల నుంచే నీళ్ళంటే అప్రధానములైన పంచభూతముల నుండి పైకి లాగినాడు పైకి లాగేటంటే ఫిజికల్గా లాగేటనేమి కాదు ఆ విధంగా సృష్టించినాడు దానికి ఒక దృష్టాంతం మృత్పిండమివ కులాల పృథివ్యాహ అది పృథివ్యా పంచమే సో కులాలుడు పృథివీ నుండి పృథివి ఉంటుంది అంటే పృథ్వీ నేల ఉంటుంది భూమి దాని నుండి ఒక మృత్పిండాన్ని పైకి లాగుతాడు నేను ఇందాక నుంచి ఏం చెప్తున్నాను మృత్పిండం నుండి ఘటాన్ని దగ్గరగుతానని చెప్తున్నాను పవన్లండి అదే ఇది అయింది ఓకే ఆ విధముగా అప్రధానములైన పంచభూతముల నుండి బ్రహ్మాండ ఫిజికల్ కాస్మిక్ పర్సన్ ను పైకి లాగిలాడు పైకి లాగేలా ఎలా తాగాడు అమూర్ఛయత్మర్ఛితవాన్ సంపిండితవాన్ స్వాయోజన ఇర్థ అది నేల నుంచి మట్టి మట్టి ముద్దను పైకి లాగి ఆ మట్టి ముద్దను చక్రం మీద పెట్టి దానికి అవయవాలను కల్పించి ఘటాన్ని ఏర్పాటు చేసినాడు అని చెప్పినట్టుగా ఆ అప్రధానములైన పంచభూతముల నుండి పురుషాకారమును పైకి ఆ పురుషాకారమును చక్కగా పిండా పిండి సంపిండితవాన్ దాన్ని ఒక మానవ దేహమును పోలిన పిండముగా పిండము అంటే ఫిజికల్ బాడీ ఆవిధముగా చేసినాడు సమ్యక్ పిండితవాన్ అంటే అర్థమేమిటి దానికి చేతులు కాళ్ళు మేడ కాళ్ళు మొదలైనవన్నీ పెట్టి ఆ విధంగా వచ్చి ఇట్లా చేశాడు ముందు ఒక జనరల్ షేప్ను పైకిలాగి తర్వాత ఆ షేప్లోకి వివిధ అవయవములను ప్రవేశపెట్టి అలా అక్కడికక్కడే ప్రవేశపెట్టి మొత్తానికి ఒక పురుషాకారంలో ఏర్పాటు చేశాను కాబట్టి రెండు గర్భలు సముదృత్య అమూర్చేయట సముదృత్య అంటే పైకిలాగి అమూర్చేయటంటే అవయవములతో కూడి ఉన్నట్లుగా చక్కగా ఏర్పాటు చేశాను అది అర్థం ఓకే తర్వాత తమభ్యతపత్ తుఖం నిరత్యం అది సో ఆ పురుషాకారం అలా ఉంది ఆయన ఎదురుకుండా పరమాత్మకి ఎదురుకుండా తమ్ అభి అభి అంటే దానికేసి అలా చూస్తూ ఉద్దేశించి మీరు కంప్యూటర్ బాగు చేయాలంటే ఏం దానికేసి చూస్తే అన్నీ చూస్తూ ఉంటారు అలా అని ఆ పురుషాకారాన్ని ఆయన జాగ్రత్తగా అభిముఖంగా చూస్తూ ఆలోచించినాడు ఆ తపస్సు ఇక్కడ తపస్సు అంటే ఆలోచించడమే తపస్సు తపస్సు కారికమైన తపస్సు కాదు కుంభమేళాల్లోనూ అక్కడ కనపడతారు చూడండి అలాంటి తపస్సు కాదు ఆలోచించడమే తపస్సు ఓకే అలా ఆలోచిస్తూ ఆ అది దాన్ని హ్యాచింగ్ అంటారు ఇక్కడ ఆలోచించడం అంటే హ్యాచింగ్ కోడి ఆ గుడ్లపై కూర్చొని హ్యాచ్ చేస్తూ ఉంటుంది ఆలోచిస్తూ ఉంటుంది దీన్ని సీరాఫ్ ఫ్లోర్ కోడి ఆ గుడ్ల మీద కూర్చున్నప్పుడు దానికి ఇటు అటు చూడకుండా అది అదో లోకంలో ఉంటుంది దానికి చుట్టుపక్కల ప్రపంచం ఏమి అర్థం కానట్లుగా అదో లోకంలో ఉంటుంది కాల కింద ఆ గురుడులు ఉంటాయి అని చెప్పారు ఆయన ఆ రకంగా సాధకుడు అలా ఉంటాడు అని చెప్పారు సాధకుడు ఏదో లోకంలో ఉంటాడు ఇంకేదో లోకంలో ఉంటాడు ఆ రకంగా దాన్ని ఆ తపాతం తయారు చేస్తాం ఆత్మ ఆ పురుషాకారాన్ని ఉద్దేశించి అలా ఆలోచించింది ఆలోచిస్తాం దాని గురించే ఈ పురుషాకారంలో ఎటువంటి ఇంద్రియములను ఏ విధముగా ఏర్పాటు చేయాలి అని ఆలోచిస్తుంది అలాగా అక్కడ తప కోడి విషయంలో వేడి ఎక్కుతాయి టెంపరేచర్ పెరుగుతూ పెరిగి అవేమో చక్కగా గుడ్లు పగిలి అంత వచ్చి ప్రాణి బయటకు అది తప అక్కడ ఇక్కడ ఫిజికల్ కాదు ఇది మెంటల్ ఓకే ఇట్లా ఆలోచించడం ఆయన దృష్టాంత కోడి గుడ్డే చెప్తున్నారు యథా అండం అండం మీద ఆ కోడి అలాంటి కూర్చున్నప్పుడు ఏమవుతుంది అండం ఏమవుతుంది అది పగులుతుంది నిరజ్ఞత పగులుతుంది పగులితే ముందు పైకి ఏమొస్తుంది ముక్కు పైకి వస్తుంది పిల్లకి ముక్కు పైకి వస్తుంది ముక్కు అంటే నోరయ్యా మద కోడికి ముక్కు అంటే ఏమిటి నోరు అదే ఆయన కూడా అంటే ఆ పిండాకారంలోకి ముఖము ముఖమంటే నోరు పేస్ కాదు నోరు పగిలేను అంటే అర్థం అంటే గుడ్డు పగిలడం అంటే అర్థం అండి ప్రకటమవడమే ఇక్కడ పగలడం అంటే ఏదో అద్దం పగిలినట్టు కాదు ఇది పగలడం వేరు అద్దం పగలడం వేరు అద్దం పగిలితే అది చెడిపోయినట్టు అర్థం గుడ్డు పగిలితే చెడిపోయింది లేదు అది పగలడం అవసరమే కాబట్టి పగిలింది ఆ పగిలి దాంట్లోంచి అది పైకి వస్తుంది చిక్ కోడి పిల్ల పైకి వస్తుంది ముందు ముక్కు పైకి వస్తుంది ముఖం నిర పిండం పురుషవిధం ఉద్దిశ్య అభ్యతత్ ఆ పురుషాకారముగా నుండే ఫిజికల్ బాడీను ఉద్దేశించి ఆ పరమాత్మ ఆలోచించను తదభిధ్యానం సంకల్పం కృతవానిర్థ అంటే ఏమిటి ఆలోచించడం అంటే ఆ పిండమును యొక్క ధ్యానం ఆ పిండము యొక్క ధ్యానాన్ని చేసినారు ఈ పిండము ఇది ఎలా ఉంది ఎలా ఉంది అని మనం చేస్తూ ఉంటాం కదా అలాగే అలా చేస్తాం ఇప్పుడు రెడీ ఇంట్లో ఏదైనా స్వీట్లు తయారు లడ్డు చేయాలనుకుందనుకో ఆ పిండి చేసుకుంటాం ఆ పిండి చేసుకుని పిండి ముద్ద పిండి చూసుకుంటూ ఆ చేతితోటి ఆ పిండిని పిసుకుతో దాన్ని అక్కడ నూనె కాచుకుంటూ నేను ఈ పిండిని ఇలాగ బూందీ కింద చేసుకుంటాను అని మనసులో అనుకుంటుందా అనుకోదా అనుకుని చేస్తుంది ఏ పనైనా అనుకున్న తర్వాతే చేస్తాయి దానికే అభిధ్యానము అని పేరు దాన్ని ఉద్దేశించి ధ్యానం చేయటం ఆవిడ దాన్ని ఉద్దేశించి కాకుండా ఇంకేదో ఆలోచించుకుంటూ కూర్చుని ఈ పిండి పిండిలాగే ఉంటుంది నూనె మరిగిపోతూ ఉంటుంది అంతా చెడిపోతుంది ఆవిడేవో ఆలోచనల్లో ఉంటుంది అలా ఉండకూడదు దానికి సంబంధించిన ధ్యానమే చేస్తుంది అని అంటాం త్వర అంటే సంకల్పం దీని నుండి ఒక బ్రహ్మాండ పురుషుని నేను సృష్టిస్తాను అని సంకల్పన చేసుకున్నది ఆత్మ అని అర్థం ఎస్య జ్ఞానమయం తపహ ఇత్యాది అంటే ఎస్యా ఏ పరమాత్మ యొక్క తపహ తపస్సు జ్ఞానమయం జ్ఞానరూపము జ్ఞానము అంటే తలంపు తలంపు రూపముగానే ఉంటుంది తపస్సు అంటే తపస్సు అంటే తలంపే ఇప్పుడు ఈ కాకమైన తపస్సు అది అదో రకం తపస్సు ఆ తపస్సు వేరు ఇక్కడ మనం పాఠం చదువుకునే వాళ్ళని చేసి తపస్సు ఏమిటంటే సంకల్ప రూపంగానే ఉంటుంది తపస్సు కాయికమైన తపస్సు మనం మనం ఒకప్పుడు కూడా చేయొచ్చు కానీ ఇక్కడ తపస్సు అంటే సంకల్ప రూపంగానే ఉంటుంది సో కింద టీకాగారుడు అంటాడు ఈశ్వర సృష్ట్యర్థం శారీరం తపహా నాచరతి ఇక ఇత్య గమకం సంకల్ప మాత్ర సరిగ్గా చాలా మంచి మాట రాశారు ఆయన కాబట్టి ఆ పరమాత్మ సృష్టికర్త సృష్టి చేయడం కోసం శరీరంతో తపస్సు శారీర తపస్సు చేయడం శారీర తపస్సు అంటే అటు ఉత్తర కాశకు ఎక్కడికో పోయో గుహలో కూర్చుని ఆ చల్లె దుప్పటికపోయి అక్కడే వంట వండుకుంటాం ఆ మంచి నీళ్ళు ఆ అన్నం నుండి మెతుకులు తింటూ అదేమి తేలిక కాదు అది ఇలా ఉండదు చాలా కఠినంగా ఆ కఠినమైన తపస్సు చేసుకుంటూ అక్కడ ఉండడం అది శారీరం తరహా మధ్యలో జపం అది చేసుకుంటాం అలా చేయాలి నలయాళ స్వామి వారు అలా చేశారు తపస్సు అలా ప్రతి వాళ్ళు చేస్తారు కొద్దో గొప్ప నయాళ స్వామి వారు చేసినంత కారణమైన కొద్దో గొప్ప ఏ తపస్సు లేని వాళ్ళు భోజనం చేయడానికి తప్పకుండా పనికి అలా ఉంటారు ఈ ఎలాంటి కోర్సులు చేసి మేము అరస విద్య పండితులము సన్యాసులము అని పెద్ద పెద్దలు చెప్తూ తప్పమేమీ తెలియకుండా అలాగే ఉంటారు ఆట విద్య అంటే మనకి తెలుస్తుంది వాళ్ళు మీతో కూడా ఉంటారు సర్వత్రా ఉంటారు కాబట్టి అలాగే కాదు కొంత తపస్సు చేయాలి టిఫిన్లు తింటూ ఉండడం పాఠాలు తింటూ ఉండడం ఉండదు ఊరికే ఏ మాటలు గుర్తుకొస్తాయంటే ఏవో జోకులు గుర్తుంటాయి పాఠం చెప్పే కదా అవి గుర్తుంటాయి పాఠం ఈ అనేక సిద్ధాంతాలను విమర్శించే పనిలో కొన్నిగా వీళ్ళని వాళ్ళని విమర్శిస్తాడు కదా అది గుర్తుంటాయి అంటే విమర్శ యొక్క సారం కూడా గుర్తుండదు మళ్ళీ ఉరికాయ వాడిని విమర్శించాడు విమర్శించాడు అదే గుర్తుంటుంది దానివల్ల ఏమి ఉపయోగం అలా కాదు కాబట్టి సంకల్పరూపమైన తపస్సు శారీరక కూడా అవసరమైన చేయాల్సి ఉంటుంది కానీ ఇక్కడ మటుకు సంకల్పాత్మకమైన తపస్సే ఒకే అప్పుడేమైంది తితప్త్య ఈశ్వర సంకల్పేన తపసా అధితప్స్ పిండస్ ముఖన్నిర ముఖాకారం సుషిరయత తితప్త్య ఇదంతా కూడా మంత్రవ్యాఖ్యానం మంత్రంలో ఉన్న మాటకి సమాధానం ఉత్తరం వ్యాఖ్యానం ఉంటుంది తస్య అధికస్య అని మంత్ర మంత్రంలోని మాటలు దానికి అర్థం ఏంటంటే ఈశ్వర సంకల్పం అనే తపస్సు చేత అభిముఖముగా ఉద్దేశించి సంకల్పము చేయబడిన ఆ పిండము యొక్క అని అర్థం ఇక్కడ తపస్సు అంటే ఈశ్వరుని సంకల్పమే తపస్సు ఇప్పుడు మరి ఆత్మని మళ్ళీ ఈశ్వరులు అంటున్నారు ఏమిటంటే మరి ఆత్మ యొక్క సృష్టికర్తృత్వము ఈశ్వరత్వమే ఆ మహాశక్తి లేకుండా ఎలా చేయగలుగుతుంది కాబట్టి ఈశ్వర శబ్ద ప్రయోగం ఆత్మతో సమానార్థకంగా చేస్తారు సహా అంటే ఆత్మ సహా అంటే ఈశ్వర సో ఈశ్వరుని యొక్క సంకల్పం తపస్సు ఈశ్వర సంకల్పే నపస్స ఆ తపస్సు చేత దానికి హ్యాచ్ చేసినట్లయింది అది ఉద్దేశించి తప్పింపజేసినట్లయినది హ్యాక్చి హ్యాచ్ అనేది పొడగినట్లయినది ఆ పదము చాలా చక్కటి పదం ఇన్ వన్ సెన్స్ పొదగుట ఇంకో సెన్స్లో సంకల్పించుట రెండింటికి సమానంగా వర్తిస్తూ ఉంటుంది పొదిగినప్పుడు పిల్లపైకి వస్తుంది ఇక్కడ కూడా సంకల్పించగానే విరాట్ పురుషుడు ఉద్భవిస్తాడు అంటే విరాట్ పురుషుడు యొక్క రూపం ఆల్రెడీ ఉద్భవించి ఉన్నది అవయవములన్నీ బయటపడతాయి ఒక విధాన రోజునమాట సో ఆ పిండమునకు అంటే ఆ పురుషాకారమునకు నోరు ప్రకటమయ్యరు ఇక్కడ చిత్రం గుడ్డు పగులుతుంది అంతేతన ఆ పగులుట అనే పదాన్ని వాడుతున్నారు ఇప్పుడు తప తప అన్నది హ్యాచ్కి అదే పదం వాడొచ్చు సంకల్పానికి అదే పదం వాడచ్చు పన్ శ్లేష హ్యాచింగ్లో జరిగే పని తపయే వేడి చేయడం దాన్ని వార్మప్ చేయడం ఎప్పుడు మేము పెట్టే చేసేది తప అది తప దానికి టైం పడుతుంది ఆ కోడల్లా దాని మీద కూర్చొని వేకరిట్ చూపులతో కూర్చుంటుంది అని రాశారు రామకృష్ణ పరమహంస వేకరిట్ చూపులు దాని చూపుల్లో ఏ ఆలోచనలో ఉండేవాళ్ళు అంటే ఆ పనిలో నిమగ్నమై ఉంటుంది సో ఆ రకంగా ఏకాగ్రత అనే అభిప్రాయం అక్కడ పగులుతుంది గుడ్డు పగులుతుంది ఇక్కడ ప్రకటన అవుతుంది కాబట్టి ఆ పగులును పగులుట అనే పదాన్ని ప్రయోగిస్తున్నారు నిరభిద్ అభిదే నిరు నిరు అభిజ్ఞత అభిజ్ఞతాలన్నీ ఆత్మనే పదం కాబట్టి నిరభిజ్ఞత పగిలేను ముఖం నిరభిద్యత నోరు పగిలేను నిరు అంటే బయటికి రావడం నోరు బయటకు పగిలి వచ్చను ఎటు పగలడం ఏమిటండి ఇక్కడ అంటే ముఖాకారం సుషిరం అజాయత సుషిరం అంటే రంధ్రము నోరు ఆకారముగా కలిగిన రంధ్రము పుట్టాను అని అర్థం ఇది రంధ్రమే రంధ్రమే కాదు కానీ మనం ఏం చేసాం దానికి ఒక విశిష్టమైన ఆకారం మామూలు ఇంకో రకం రంధ్రం కాకుండా ఒక పర్టిక్యులర్ షేప్ ఉన్న ఆక రంధ్రం దానికి నోరు అని పేరు ప్రతిదానికి ఒక బిగినింగ్ ఉంటుంది సోషల్ కస్టమ్స్ అన్నీ కూడా ఒక ఒరిజినల్ మిశ్చీఫ్ మేకర్ ఓన్ మేమ్ ఒకటి ఉంటాడు సోషల్ కస్టమ్స్ రిలిజనియస్ కస్టమ్స్ అంతే అన్నిటికీ అదే సృష్టి ఆరంభమైందంటే నీ కస్టమ్స్ సృష్టి నుంచి వచ్చే సృష్టి తర్వాత వచ్చినవిగా ఎప్పుడో ఒకప్పుడు ఆరంభమవుతుంది అది ఇక ఇది ఇది రంధ్రము దానికి నోరు పేరు మనం పెట్టుకున్నాం కాబట్టి ఒక ముఖము అనే ఆకారంలో ఉండే సుస్థిరము బుట్టెను పగిలేను అండానికి బదులుగా పగవడం అంటే పుట్టెను అని అర్థం ఆయన భాషికలు రాసేశారు అక్కడే యథా పక్షిణ అండం నిర్భిజ్ఞతే ఏమం అనుభవ ఎలా రాశారు చూడు ఎలా అయితే పక్షి యొక్క గురుడు పగులుతుందో ఆ విధంగానే ఇక్కడ కూడా అని అర్థం చేసుకోండి అంటే పక్షి యొక్క గురుడ్డు అనే మాట అక్కడ మంత్రంలో లేకున్నా నిరభిద్యత అనే పదాన్ని బట్టి అది మనం తెచ్చిపెట్టుకోవాలి మంత్రంలో యథా అండం అని యథా అండం నిర్భిద్యతే ఏం తర్వాత మంత్రం ముఖాద్వాగ్ వాచోగ్ని ఈ మీరు ఈ వలసను పట్టుకోవాలి జాగ్రత్తగా ముఖము రంధ్రం నోరు అనే పేరు గల రంధ్రము దాని నుండి వాగింద్రియము పుట్టాను వాక్ అంటే ఇంద్రియము దాని నుండి అగ్ని పుట్టాను అగ్ని అంటే దేవత మూడేవిటి ముఖము అంటే గోళకము అంటారు రంధ్రము లేక గోళకము అంటే ఫిజికల్ ఎనాటమీ అది ముఖము దాని నుండి వాక్కు పుట్టినది వాక్ అంటే ఇంద్రియము ద పవర్ అది ఫిజికల్ కాలిజీ సటిల్ అండి దాని నుండి దేవత పుట్టింది దేవత అంటే చైతన్యం ప్రతి దేవ అంటే ఒక పరమాత్మ యొక్క ఒక పరిచ్ఛిన్నమైన అంశమునకు దేవత అని పేరు సూర్యో దేవత చంద్రమా అన్నట్టుగానే నేరు దేవత ముక్కు దేవత ఇవన్నీ దేవతలు ఎందుకంటే జ్ఞానం ఉంటుంది కదా దేవతకి లక్షణం జ్ఞానము దివ్ అంటే జ్ఞానము అర్థం దివ్ దేవత కాబట్టి జ్ఞానం ఉంటుంది అంచేత దానికి ఒక శక్తి ఉంటుంది అంచేత దానికి దేవ ఇంద్రియము అనే పేరు వచ్చింది ఇంద్రియం ఎప్పుడైతే అక్కడ ఆ శక్తిని అనుగ్రహించే దేవత ఉంటుంది కాబట్టి మూడు మొదటిది గోళకము రెండు ఇంద్రియము మూడు అధిష్టాన దేవత అని ఓకే ప్రతి ఇంద్రియానికి ఓ దేవత ఉంటుంది ఓకే సకవ దేవతాస్వరూపుడు హిరణ్య కడు అది దాని తస్మాచ్య నిర్భిన్నాత్ ముఖాత్ వాక్కరణం ఇంద్రియం నిరవర్త ఈ నిరవర్త అనేది ఎక్కడుందంటే మంత్రంలో ఎక్కడా లేదు శంకరులు పెట్టారు ఓకే నిర్ నిరవర్తత అంటే ప్రకటమయ్యను ఓకే దానికి పర కర్మని ప్రయోగం ఎలా ఉంటుందో తెలుసిన నిర్వర్తించబడెను అని ఉంటుంది తెలుగులో పని నిర్వర్ నిర్వ నిరవర్త కర్మని ప్రయోగంలో తెలుగులో అను బాగా ప్రచారంలో ఉంటుంది ఆ పని నిర్వర్తించబడెను అది నిరవర్త అంటే కర్తరిలో ఓకే కాబట్టి ఆ విధముగా పగిలిన ముఖము నుండి నిర్భిన్నాత్ ముఖాత్ అంటే ప్రకటమైన నోటి నుండి వాక్ ఇక్కడ వాక్ అంటే మాట పలుకు అని అర్థం కాదు ఇంద్రియం పలుకు తర్వాత వస్తుంది ముందు ఇంద్రియం కారణం ఇంద్రియం ఇంద్రియానికే ఆ కరణమునకే ఇంద్రియము కూడా పేరు ఓకే ఇక్కడ టీకాకారుడు అంటాడు వాగాదికరణ అని అపంచీకృతూ్య ఉత్పదే నోలకే్య ముఖాదా తామ్యంజనాత్ ముఖాద్గుత్పన్నుక్తమితి అని తెలుసుకోవాలి అంటే ఇక్కడ పేచే ఏమిటంటే ముఖము ఫిజికల్ ఫిజికల్ గోళకమది అది పంచీకృత పంచమహాభూతాల నుంచి పుడుతుంది ఇంద్రియము అపంచీకృత పంచమహ స్థూ సూక్ష్మభూతముల నుండి ఇంద్రియం పుడుతుంది ముందు సూక్ష్మము పుట్టి దాని నుంచి స్థూలం పుడుతుంది అది లెక్క అది వరుస సూక్ష్మం పుట్టాలి తర్వాతనే స్థూలం పుడుతుంది ముందు ఎలక్ట్రిసిటీ సూక్ష్మని పుట్టి తర్వాత బల్బులో వెలుగుతా దీపము అనేవి వస్తాయి ముందు దీపం వచ్చి తర్వాత ఎలక్ట్రిసిటీ కాదుగా అలాగే ముందు ఇంద్రియం రావాలి తర్వాత గోళకం రావాలి కానీ గోళకం వచ్చి గోళకం నుంచి ఇంద్రియం రావడం ఏమిటండి తలసింగులుగా చెప్తున్నట్టున్నారే మీరు ఇంద్రియం వచ్చేట దేవత అది అలా నిజానికి దేవత ఇంద్రియము గోళకము అదే వరస ఇక్కడా అదే వరస కానీ కథలో ఇప్పుడు ఆ కోడిపిల్ల ముందు ముక్కు వచ్చింది తర్వాత పిల్లొచ్చింది అన్నట్టు ముందు ము ము ము ము ము ము ము ము ము ముక్కు వచ్చిన తర్వాత పిల్ల వస్తుందా లేకపోతే పిల్ల ముందే ఉండి ముక్కు వస్తుందా అలా అంటే ఆ చెప్పి పద్ధతిలో క్రమం తిరగబడింది తప్ప వచ్చిన క్రమం అయితే ముందు సూక్ష్మము తర్వాత స్థూలము తర్వాత ఇంద్రియం వచ్చిందనుకోండి ముందు ఇంద్రియం వాగింద్రియం వచ్చింది ఎక్కడ ప్రకటమవుతుంది ప్రకటమవడానికి అవకాశం లేదు ఆ గోళకం వస్తే కానీ కాలేదు చూపు ఉందంటే చూపు అనే ఇంద్రియం ఉందంటే రెండు కళ్ళు ఉన్నప్పుడే ప్రకటన అవుతుంది అయితే ప్రకటం కాదు అలా ప్రకటన కాకుండా పళ్ళు ఉంటుంది ఇంకేదనే ఐ ట్రాన్స్ప్లాంటేషన్ కొత్త కొత్త అవి పెడతారు పాడైపోయిన ఐ తీసేసి కన్ను తీసి కొత్త కన్ను పెడతారు పెడితే చూపు వస్తుంది అంతకుముందు ఉండాలి ఆ చూపు అంతకు ముందే చూపు లేకపోతే చూపు రాదు శవానికి తీసి కొత్త అవి పెడితే శవం చూడలేదు కాబట్టి చూపు ముందు ఉంటుంది తర్వాత గోళకం వస్తుంది ఆ ఇంద్రియము గోళకములో అభివ్యక్తమవుతుంది అదే పరిస్థితి కానీ ఇంద్రియమనేది గోళకం లేకుండా అభివ్యక్తం కాదు కనుక ఇంద్రియం ఉన్నది అని చెప్పాలంటే గోళకం ఉండి తీరాలి కనుక గోళకము ఇంద్రియం పుట్టిందా ఇక్కడ చెప్పబడాను అది ఇంక ఇప్పుడు దేవత తదధిష్టాత అగ్ని తతో వాచ లోకాల అది ఇప్పుడు ఇంద్రియము నుండి అగ్ని పుట్టాడు అగ్ని అంటే తదధిష్టాత అగ్ని మళ్ళీ నిరవర్త అని ఉండాలి అగ్ని నిరవర్త అగ్ని అంటే అక్కడ ఎలా ఈ అగ్ని ఎవరండి వాచ లోకపాల వాచ తతో వాచ అంటే ఆ వాక్కు నుండి ఆ ఇంద్రియము నుండి పంచమి ఇంద్రియము నుండి లోకపాల అగ్ని అగ్ని అనే లోకపాలుడు తదధిష్టాత ఆ ఇంద్రియమునకు అధిష్టాన దేవత నిరవర్త నిర్వర్త నిరవర్త ప్రకటమాయను అని పెట్టుకోవాలి అన్న ఏం చెప్పండి తదధిష్టాత వాచ లోకపాల కాదు లోకపాల అగ్ని తటో వాచ నిరవర్త అక్కడ భాష్యకారులు ఇటు అటు అటు ఇటు పెడతారు మీరు పెట్టుకోకపోతే అది కన్ఫ్యూషన్ గానే మిగిలిపోతుంది అన్ని పదాలు ఉంటాయి మనకు అవసరమైన పదాలన్నీ ఉంటాయి కానీ వాటి అమెరికాకి కూడా చూసుకోవాలి కాబట్టి ముందేమొస్తుంది గోళకము ఇంకా వరస నోరు వచ్చింది తర్వాత ముక్కు వస్తుంది తర్వాత కళ్ళు వస్తాయి అలాగా ముందేమొస్తుంది గోళకము తర్వాత ఇంద్రియము తర్వాత దేవత ఇప్పుడు వరసగా ఇప్పుడు మంత్రం చూడండి నాసికే నిరభిజేత నాసికాభ్యాం ప్రాణ ప్రాణాద్వాయు అదే నాసికే అంటే రెండు ముక్కు పుటములు నిరభిజ్ఞేత పగిలి బయటపడ్డాయి నాసికాభ్యాం ప్రాణ రెండు ముక్క పుటముల నుండి ప్రాణము అంటే శ్వాస ఓకే భాషికారు చెప్తారు ఆ శ్వాస ఇంద్రియము దాని నుండి వాయువు దేవత ఓకే భాష నాసికాభ్యాం ప్రాణ ప్రాణాద్దు ఇది సర్వత్ర అధిష్టానం కరణం దేవత నిర్భిన్న సో ప్రతి పర్యాయమునందు కూడా ఈ విధంగా ఒక తరొకటి విస్తృస్తుంది వీటన్నిటి ముందు ఈ వనస మీరు చూసుకోవాలి ఏటో వరస అంటే దేవత కరణం అంటే ఇంద్రియము సారీ అధిష్టానం అంటే గోళకము గోళకము అనాకమే కరణం అంటే ఇంద్రియము దేవతా తర్వాత దేవత ఈ మూడు కూడా క్రమంగా పగులును అంటే ప్రకటమగులు ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే నాసికాభ్యా అంటే ముక్కు కుటముల నుండి ప్రాణ అంటున్నారు ప్రాణము నుండి వాయుదేవత ప్రాణ అంటే అర్థం ఏంటి శ్వాస అని చెప్పారు సరే ఇంకా ఆ సందర్భాన్ని బట్టి శ్వా ఈ ప్రాణశబ్దానికి అనేక అర్థాలు ఉంటాయి కదా ఇక్కడ శ్వాస అని చెప్పారు ఏమైనా ఇంకా విశేషం ఏమైనా ఉందా చూద్దాం ఆయన ప్రాణ అంటే ప్రాణ అని రాస్తాడు హిందీ ఆయన ఆయన వల్ల ఏ ఉపకారం లేదు అధిష్టానమితి గోళకమిత్యర్థ ఆయన బాగా రాశాడు ఎవరు ఆనందగిరి అధిష్టానం అనే మాటకు అర్థం గోళకం ఆనందగిరి రాశాడు ఇప్పుడు సరిపడింది నేను మర్చిపోయినా సంగతి ప్రాణ అంటే ఘానేంద్రియము అని అర్థం ఘానేంద్రియమునకు ప్రాణము అని పేరు ప్రాణశబ్దానికి అనేక అర్థాలు ఉన్నాయి పెద్ద సమస్య ఆయన ఏమన్నా రాశాడంటే నాసికాభ్యాన్ ప్రాణ ఇచ్చత్ర ప్రాణశబ్దేనా ప్రాణవృత్తి సహితం ఘానేంద్రియముచ్యతే ప్రాణవృత్తి అంటే గాలిని విడిచిపెట్టే వృత్తి వ్యాపారం దానితో పాటుగా గాలిని విడిచిపెడుతున్నాడంటే తేల్చడం కూడా ఉంటుందిగా కేవలం విడిచిపెట్టున ఒక్కటే ఉండదు కాబట్టి ప్రాణశబ్దానికి ప్రాణమనే వృత్తితో సహి కూడిన అంటే అపాన వృత్తిని కూడా కలిగి ఉన్న ఘానేంద్రియము అనే అర్థము కరెక్ట్ ఇప్పుడు గుర్తుకొచ్చింది నాకు ఆనందగిరి చూసేటట్టు గుర్తుకొచ్చింది ప్రాణశబ్దాన్ని ఘానేంద్రియము అనే అర్థంలో అనేక చోట్ల మంత్రాల్లో వాడారు అలాగా ఇంకో చోట కేనోపనిషత్తులో వచ్చిందిగా కేనోపనిషత్తులో ప్రాణహాన్ ఉంటుంది చక్షు ప్రాణహాన్ ఉంటుంది పశ్యతి చక్షుషాను పశ్యతిన చక్షు పశ్యతి తదేవ బ్రహ్మత్వం విద్ధి నేద్యదిదముపాసతే ముందు కన్ను వస్తుంది చక్షు తర్వాత శ్రోత్రం వస్తుంది తర్వాత ఎన్మనసానమనుతే అని ముందు ఎత్ ప్రాణేన ప్రాణితి ఏన ప్రాణప్రణీయతే ఎత్ ప్రాణేన ప్రాణితి ఏ నాణ తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం ఎదిదముపాసతే అని ఉంటుంది అక్కడ ప్రాణశబ్దానికి జ్ఞానేంద్రియమని అర్థం కేనవ పరిషత్తులో అది ప్రాణహ అంటే జ్ఞానం అంటే అంటే అనే పాఠం చదివేప్పుడు ఉరికెడు మూలు పెట్టుకుంటూ పోవడం కాదు హడావిడి హడావిడిగా లోతుగా ప్రతి అంశాన్ని సూక్ష్మంగా పరిశీలించాల్సి ఉంటుంది చాలా కన్ఫ్యూజింగ్గా చాలా చాలా సింపుల్గా ఉంటాయి ఎంత సింపుల్ అంటే డిసెప్టివ్లీ సింపుల్ ఆయన ఉంది దాంట్లో అన్నట్టుగా ఉంటాయి దాంట్లో అన్నట్టుగా ఉంటారు ఒక ఆయన అధ్వేష్టంది అధ్వేష్ట సర్వభూతాను అధ్వేష్ట నాట్్వేష్ట అద్వేష్ట అదేం భాష్యండి ఊర్ణీష్ట నాట్వేష్ట తర్వాత ఏముందు విషవ నువ్వు నాద్వేష్ట అద్వేష్ట పక్కనే ఉండదు విషవా నాట్ ద్వేష్ట అద్వేష్ట అది పెద్దగా ఏమి ఉండదు దాని పక్కనే ఉండదు భాష్యాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలించాలి సరే అక్కడికి ప్రధానమైనది అలా మళ్ళీ మంత్రంలో వచ్చేయండి అక్షిణీ నిరభుజేతా అక్షీభ్యాంచు చక్షుష ఆదిత్య అక్షిణి అంటే రెండు కళ్ళు గోళతములు ప్రకటమయ్యను అక్షిభ్యాం అన్నా అక్షిభ్యాం అన్న అక్షిభ్యాం అని ఉంటుంది లౌకిక సంస్కృతంలో వేదమంత్రంలో దీర్ఘం ఉంటే ఆ ఛాందస ప్రయోగం హ్రస్వపాఠము కూడా దట్టి సమస్య లేదు ఆ కళ నుండి అంటే గోళకములు నుండి చక్షు అంటే చూపు చూచే ఇంద్రియము చూపనే ఇంద్రియము చూపును అనే ఇంద్రియము నుండి ఆదిత్యుడు సూర్యభగవానుడు చూపునకు అధిష్టాన దేవత సో గోళకము ఇంద్రియము దేవత తర్వాత కర్ణౌ నిరభిద్య కర్ణాభ్యాం శ్రోత్రంత్రాధి అది చెవులు ప్రకటమయ్యను చెవుల నుండి శ్రోత్రేంద్రియము వినికిడి అనే ఇంద్రియము ప్రకటమయ్యను వినికిడి అనే ఇంద్రియము నుండి దేవత దేవత ఎవరు దిక్కులే దేవత దేవతలన్నీ ఏకవచన దేవతలు ఉండక్కర్లేదు బహువచన దేవతలు ఉంటారు ద్వివచన దేవతలు ఉంటారు ఏకవచన దేవత అగ్ని వాయువు ద్వివచన దేవతలు అశ్వినౌ అశ్వినౌ దేవత ద్వివచన ఇద్దరు కలిసి దేవత బహువచన దేవతలు ఉన్నారు విశ్వేదేవా అని ఒక దేవత లేదా బహువచన ఆపహ అపోదేవత ఆపహ బహువచన దేవత దిశ బహువచన దేవత వీళ్ళు సమాసం చేయకుంటే దిశ దేవత అని ఉంటుంది సమాసం చేస్తే దిగ్దేవత అని ఉంటుంది అదిక్కులే దేవత తర్వాత త్వరతమాని లోమభ్య ఓషధి వనస్పతయ అది అంచేతనే మొక్కలని పేకకూడదు మొక్కలని దేవతది దేవతని చెప్తోంది స్పృతీ మొక్కని చూడగానే కొమ్మ విధి పువ్వులు తుంపేయడం అలా చేయకూడదు చాలా తప్పు ఎనివే సో త్వక్ త్వక్ నిర త్వక్ అంటే గోళకం ఇక్కడ గోళకం అంటే ఒళ్ళంతా గోళకమే మరి గోళకం అని ఎలా అంటారంటే త్వక్ అంటే అభిప్రాయం చర్మం అని కాదు ఆ చర్మంలో పోర్స్ ఉంటాయి చిల్లులు చిల్లులు చిల్లులుగా ఉంటాయి పోర్స్ అది త్వక్ అండి ఆ పోర్సే మీకు టచ్కి సంబంధించిన నెరమకరణస్ అవి దాంట్లో ఉంటాయి త్వక్ నిరభిజ్ఞత త్వక్ నిరభిజ్యత ఆ కకారం ఇంకా అవుతుంది త్వక్ నిరభిజ్యత సమాసం చేస్తే ఇంకా అవుతుంది త్వంగ్ నిరభిజ్యత అవుతుంది అనుస్వారస్య వరసవర్ణ అజ అది కాదేమో ఇంకో సూత్రం ఉంటుంది సో ఆ వర్గాక్షరాలకి పక్కన అనుస్వారం పరువైనప్పుడు అనుస్వారమే వస్తుంది అని చెప్పే సూత్రం ఉంటుంది అది వస్తుంది త్వక్ నిరభిద్యత త్వంగని విడదీస్తే త్వక్ అవుతుంది ఓకే కఖగఘంగా త్వక్కు నుండి లోమాని లోమాని ఇంద్రియం లోమాని అంటే రోమాని ఆ వెంట్రుకలు ఆ వెంట్రుకలు ఇప్పుడు ఎలక్ట్రిసిటీ కూడా ఈ స్టాటిక్ ఎలక్ట్రిసిటీ కూడా వెంట్రుకలు నిలబడతాయి స్టాటిక్ ఎలక్ట్రిసిటీ సో చిన్న చిన్న వెట్రుకులు ఉంటాయి చూసారా అవి స్పర్శేంద్రియము వాటి ద్వారా ప్రకటమవుతుంది అవి స్పర్శని గ్రహిస్తాయి పోర్స్ ఆ రోమములు తర్వాత దేవత ఎవరు దీనికి వనస్పతయో దేవత వక్కు వాయువు దేవతని ఇంకో చోటు చెప్పాడు ఆ సందర్భం కూడా ఉంది ఇది ఋగ్వేదంలో మటుకు ఓషధి అంటే మొక్క ఔషధ అంటే మొక్కలు వనస్పృతులు అంటే చెట్లు మొక్కలు చెట్లు దేవత అంటే వాటన్నింటినీ కలిపి బహువచన దేవత సింగిల్ దేవత ఎప్పుడు ఆ దేవత ఇంగ్లీష్లో బాగుంది పదం ఫ్లోరా అంటారు సింగిల్ ఫ్లోరా దేవత అనమాట అదే దీని మీద ఏమన్నా టీకాకారుడు ఏమన్నా అన్నాడా ఆనందగిరి అప్పుడు ఇప్పుడు మనకు ఉపకారం అప్పుడప్పుడు చేస్తాడు ఇందాక రెడ్డు ఉపకారం చేశాడు అయినా ఒకప్పుడు చేయకూడదు ఇదేదో చేస్తున్నాడు లోమేటి లోమేటి లోమ సహచరితం స్పర్శనేంద్రియం చేయటే అంత బాగా చెప్పండి సార్ మన డౌట్కి డౌట్ నేను చెప్పేసి డౌట్ లేదు యాడౌట్తే పోయింది లోమ అనగా లోమతో కలిసి పనిచేసే లోమ అంటే రోమం రలయోర భేద కలిసి పనిచేసే స్పర్శానేంద్రియమును మీరు స్వీకరించాలి తర్వాత ఓషధి వనస్పతయ ఇది ఓషధ్యాది అధిదేవత వాయువు ఇచ్చితే అంటాడు నేను వాయువు అని అన్నాను కదా అయినా అదే రాశాడు వాయువు తీసుకోమన్నాడు ఆ వాయువు అక్కర్లేదు ఇంకో చోట వాయువు చెప్పారు స్పర్శేంద్రియానికి దేవత మరో చోట చెప్పారు అక్కడ వాయువుని తీసుకోండి ఇక్కడ ఓషధి వనస్పతులే తీసుకోండి ఆయన దీన్ని దాన్ని ముడిపెట్టాడు తర్వాత హృదయం నిరభిద్యత హృదయాన్ మన మనసంద్రమా హృదయం అంటే ఈ స్థానం గోళకం ఇక్కడ ఇది దిల్ దిమాగ్ నహి దిమాగ్ ఇది దిల్ కా బాత్ ఇక్కడ మనస్సు ఇక్కడే ఉంటుంది మన వేదాంతుల మనస్సు ఇక్కడే ఉంటుంది ఇక్కడ ఉండదు అంటే మనకి అనుభవం కలుగుతూ ఉంటుంది క్యాల్కులేషన్స్ లాజిక్ అంతా ఇక్కడ ఉంటాయి ప్రేమ కరుణ మొదలైనవి ఇక్కడ ఉంటాయి కాబట్టి మనస్సు లాజిక్కు ప్రధానంగా పెట్టుకోకూడదు కరుణ దయ ప్రేమ అదే ప్రధానంగా పెట్టుకోవాలి పెట్టుకుంటే మీ మనస్సు ఎక్కడ ఉంటుంది ఇక్కడే ఉంటుంది అంతేకాని పోలీసు పోలీసులు లేకపోతే లాయర్లు లేక ఇక్కడే పెట్టుకోకూడదు పెట్టుకుంటే అది మెదడైపోతారు మనిషి మెదడైపోతాడు మనస్సు కోల్పోతాడు మనస్సు కోల్పోకూడదు ఇక్కడ కాబట్టి ఇక్కడే ఇది చెప్పరు ఇదే హృదయము ఈ హృదయం నుంచి మనస్సు పుట్టింది మనస్సు అంటే ఇమోషనల్ మైండ్ లవింగ్ మైండ్ పుట్టింది దానికి దేవత ఎవరు ఆ మైండ్కి దేవత చంద్రుడు చూడండి మనస్సుకి చంద్రుడు దేవత అని చంద్రుడు చూస్తే మనస్సు ద్రవించిందా లేదా అప్పుడు మాత్రమే నువ్వు కావ్యపాఠానికి యోగ్యుడవు లేకపోతే నీకు కావ్యపాఠం వద్దు నువ్వు తర్కసంగ్రహం చదువుకో నువ్వు తర్కసంగ్రహ పాఠానికి పనికి వస్తావు తప్ప కాళిదాసు కావ్యానికి పనికిరాడు తర్వాత వేదాంత జ్ఞానం ఇక్కడ కలగాలని మన వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇక్కడ కలగదే ఇక్కడే కలుగుతుంది ఇక్కడ కలగాలని మీరు ప్రయత్నం తత్వబోధంతా ఇక్కడ ఉంటుంది అంతా డెఫినేషన్స్ కదా తత్వబోధంతో ఇక్కడ ఉంటుంది ఆత్మబోసక్కడ ఉంటుంది ఫరక్త మన వాళ్ళు తత్మబోష చదివేసి ఆత్మబోసడం మానేస్తారు తర్వాత అంతఃకరణం అని ఇక్కడ ఉండదుట ఇక్కడే ఉంటుంది శంకర్లు అంతఃకరణం అంటున్నారు చూద్దాం అక్షిణి రెండు కళ్ళు కర్ణౌ రెండు చెవులు త్వక్ చర్మము హృదయం అనే మాటకు అర్థం రాస్తున్నారు హృదయం అంతఃకరణ అధిష్టానం మరి ఇప్పుడు హృదయము గోళకము కదా ఏ ఇంద్రియానికి గోళకము గోళకం అంటే అధిష్టానం అధిష్టానానికే పేరు అంటే ఏ ఇంద్రియానికి లోపలుండే ఇంద్రియానికి ఇంతవరకు బైక్ ఇంద్రియాలు చెప్పారు కళ్ళు చెవులు బుక్కు చర్మము ఇప్పుడు లోపలుండే ఇంద్రియం అదే అది ఏమిటండి లోపలుండే ఇంద్రియం ఏమిటండి మన అంతఃకరణం లోపలుండే ఇంద్రియము మనసే ఇక టీకాకారుడు స్పష్టం హృదయమితి స్థానం మన కారణం ఇప్పుడు హృదయ శబ్దాన్ని ఇంకో సందర్భంలో లోపలుండే పరమాత్మ కూడా వాడతారు ఇక్కడ అలా వుద్దు ఇక్కడ ఉంచే ఫిజికల్ స్పేస్ ఫిజికల్ ఎంటిటీ అనాటమే మనహ అన్నది కారణము తర్వాత ఇప్పుడు ఇక్కడ ఆయన బాగా రాస్తారు ఇంద్రియ స్థానానం గోలకాని ఇది అల్వా జైన వేదాంతినో వ్యవహార బాగా రాశారు ఆయన ఎవరు సచిదానంద ఈ గోళకమనే మాట మీకు ఉపనిషత్తుల్లో కానీ శంకర భగవత్పాదుల భాష్యాల్లో కానీ కనపడదు ఈ మధ్య కాలంలో వేదాంతులు గోళక శబ్దాన్ని ప్రయోగిస్తున్నారు అన్నట్టుగా రాస్తున్నాడు ఆయన కానీ వాళ్ళు బానే ఉంది గోళకమ్మని ఆనందగిరి కూడా రాశాడు సచ్చిదానందేంద్ర సంజమికి ఆనందగిరి అంటే ఒళ్ళు ఆయన ఒప్పుకోదు ఆనందగిరిని అర్వాచీనులు యొక్క వ్యవహారాలు అంటున్నారు ఈయన ఆయన ఉద్దేశంలో ఆనందగిరి వేరు అభిప్రాయం ఎందుకంటే ఆనందగిరిలో గోలటం గోళకం అని నాలుగు సార్లు అడ్డాడు ఆయన అది చూసి ఆయనకు ఒళ్ళు వండి రాసుంటారు అధిష్టానం ఇది గోలకం ఇచ్చోలకం అని రెండుసార్లు గోళక శబ్ద ప్రయోగించేసేటప్పటికీ ఆయనకు ఒళ్ళు వండి అర్వాచీన అర్వాచీనులు అంటున్నారు అంటే నిన్న మొన్నటి వాళ్ళు అని ప్రాచీనుల వ్యవహారం కాదు అది అర్వాచీనుల వ్యవహారం అది ఆయన చూడండి కదా ఆయన మంచి లోతైన పరిశీలన మీరు ఆయనతో అంగీకరించ అంగీకరించకపోవచ్చు బట్ ఆయన పరిశీలనను మెచ్చుకోవాల్సి ఉంటుంది అది కదా అయింది తక్కువ హృదయమో అదంతా చంద్రుడు తర్వాత మళ్ళీ మంత్రం దగ్గరికి వచ్చేయండి నా అభిర్నిరభిత నాభి అంటే బుద్ధుడు సాధారణంగా బొడ్డు గురించి అక్కడ చెప్పడో మన కళ్ళు చేతులు కాళ్ళు చేతులు ఇలాగ కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలకే తప్ప ఈ బొడ్డు గురించి ఈ ఉపనిషత్తులోనే విశిష్టంగా కనపడుతుంది బొడ్డుకి ఆయన వృత్తి ఒకటపెడుతున్నారు ప్రాణహాని జ్ఞానేంద్రియానికి ప్రాణశబ్ద ప్రయోగం చేశారు ఇప్పుడు బొడ్డుకి అపాన శబ్ద ప్రయోగం చేస్తున్నారు నాభ్యా అపానహ అపానాన్ మృత్యు కాబట్టి నాభి అన్నది అది అది ప్రకటమైనది దాని నుంచి ఇంద్రియమేమిటి అపానహ అపాన అంటే అధ నాభి సెంటర్ పాయింట్ నాభ్య అధ నాభ్య ఉపతి ఏమంటే నాభి క్రిన్న సంచరించే వాయువుకు అపానము పేరు నాభి పైన సంచరించే వాయువుకు ప్రాణము పేరు ఇలాంటి వ్యవస్థ కూడా ఉంది ఇంకో సందర్భంలో పీల్చే గాలికి అపానము విడిచిపెట్టే గాలికి ప్రాణము అని ఉన్నది అది ఉంది ఇది ఉంది కాబట్టి నాభి క్రింది భాగంలో ఉండేటువంటి వాయువుకి అపాన వృత్తి అపానము అని పేరు అది ఇంద్రియం అధోగమనవాన్ వాయు ఊర్ధ్వగమనవాన్ ప్రాణ కానీ పీల్చేది అపాన విడిచిపెట్టేది ప్రాణ అది కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు పాయు ఇంద్రియాన్ని చెప్తున్నాడు కదా అపానాన్ మృత్యు మృత్యు అంటే విసర్జనేంద్రియము దానికి దేవత మృత్యువు అని చెప్పనే ఈ ప్రాణాలు విడిచిపెట్టి వాళ్ళు పెద్ద వయస్సులో డయాబెటీసు లీవర్ పనిచేయదు వాళ్ళు ప్రాణాలు పోతారు చూసారా వాళ్ళు ఎలా పోతారో తెలిసిన వాళ్ళు ఏమంటారంటే రేనల్ ఫెయిల్యూర్ అంటారు అలా పోతారు డయాబెటీస్ వచ్చిన ఆ డయాబెటీస్ కారణంగా ప్రాణం విడిచిపెడితే ఈ డైసఫ్ రేనల్ ఫెయిల్యూర్ రేనల్ అంటే మో మలమూత్రముల యొక్క విసర్జన వ్యవస్థ అది ఫెయిల్ అయి కూర్చుంటుంది దాంతో ఇంక్యూరిటీస్ బాడీలోనే ఉండిపోతాయి ఎక్కడికి పోవు కాళ్ళు బాగా లావైపోతాయి ఒళ్ళంతా కూడా నీరు పట్టేసి ఇంక్యూరిటీస్ బయటకు పోకపోతే నీరే పడుతున్నాయి ఆ నీరంతా మిగిలిపోతుంది దానికి కూడా మళ్ళీ వేరే కారణం ఉన్నది సో ఈ కారణంగా వాడు ప్రాణాన్ని పెడతారు అంచేతనే ఆ రేనలు వ్యవస్థకి విసర్జనేంద్రియ వ్యవస్థకి దేవత ఎవరు మృత్యు మృత్యుదేవత అని మీరు పురాణంలోకి వెళ్ళకూడదు పురాణంలో మృత్యు అంటే ఎక్కడో ఒక ఆయన ఉంటాడు ఆయన ఏమో బరి మీద తిరుగుతాడని ఏదో ఉంటుంది నాట్ లైక్ దాట్ మృత్యు ఎక్కడుంటాడు అక్కడ ఉంటాడా ఇక్కడ ఉంటాడా ఇక్కడ ఉంటాడు ఎందు ఉంటాడు అంచేతనే అపానము అదే అపానాన్ని పైకి తీసుకురండి పీల్చేగాలికి విడిచిపెట్టేగాలికి మధ్యలో ఉంటుంది మృత్యులు అలాగే ఇప్పుడు శంకరుడు చూడండి నాభి సర్వప్రాణ బంధన స్థానం ఆయన మాట్లాడకపోతే మనకి తెలిసి ఉండేది కాదు సర్వప్రాణములంటే ఐదు ఐదు ప్రాణములకే సర్వప్రాణములు అనిపారు కారణ అపానం యానం ఉపాన సమాన ఈ ఐదింటినీ కట్టేసేటువంటి చోటు నాభి ప్రాణ నాభి పైన వాయువు అపాన నాభి క్రింద వాయువు సమాన అంటే సమానంగా దేహమంతా ప్రసరింపజేసే వాయువు చిన్న ఆహారం యొక్క పుష్టిని దేహమంతా సమానంగా పంచిపెట్టే వాయువు వ్యాన అంటే కఠినమైన పని చేయుటకు ఉపయోగించే వాయువు అలా ఉగ్గబెట్టడం బుధబెట్టేప్పుడు ఉగ్గ కదా దాన్ని వ్యానము అంటారు సమానం శరీరం అంతా వ్యాపిస్తుంది ధ్యానం అంటే బలవత్కర్మ కఠినమైన కర్మ చేసేప్పుడు ఉగ్గ పెడతారు అలా ఉక్కబెట్టి బరువెత్తాను తర్వాత ఉదాహరణము అంటే ప్రాణము పైకి పోయేదానికి ఉదాహరణము తుమ్ములు దగ్గులు ఇవన్నీ కూడా ఉదాహరణమే వాంతి ఇదంతా ఉదాహరణము ఇవి ఐదు వాయువులు ఒకే వాయువు ఐదు పనులు చేస్తుంది ఐదింటికి సెంట్రల్ స్పాటు నాభి అని అంటున్నారు భాష్యకారులు ఆ రోజుల్లో ఈ మాటలు మాట్లాడారంటే నాభి నాభి ప్రాణం అక్కడి నుంచే ప్రాణప్రసారం దాంట్లోనే ఉంది వెరీ ఇంట్రెస్టింగ్ దానికి ఇంకా ఇంద్రియము దేవత అపాన సంయుక్తత్వాత్ అపాన ఇదియముచ్యతే ఇక్కడ అపాన శబ్దానికి నాభ్య అపాన నాభి నుండి అపానము పుట్టినది అపానము అంటే మీరు పాయు ఇంద్రియము అంటే విసర్జనేంద్రియమని అర్థం చెప్పుకోవాలి అక్కడ ప్రాణశబ్దం చేత ఘానేంద్రియం అర్థం చెప్పుకున్నట్టుగా ఎందుకని ప్రాణ సంయుక్తము కనుక ప్రాణశబ్దానికి ఘానం అని చెప్పారు ఇక్కడ అపాన సంయుక్తము కనుక అపాన శబ్దమునకు పాయువు అనే అర్థం చెప్పాలి మూడు తస్మాదపాన సంయుక్త తుట్టి పాటే తస్మాదిత్యధికం దస్మా అది అది ఓకే ఇక ఇప్పుడు దేవత తస్య అధిష్టాత్రి దేవత మృత్యు ఆయన కన్నా ఈశిత్రి అని అంటే ఆ ఇంద్రియమును నిర్వహించేటువంటిది ఆ ఇంద్రియముపై కమాండ్ పెట్టేటువంటి దేవత ఎవరు మృత్యుదేవత అంచేతనే ఆ మృత్యుదేవత మృత్యుదే మృత్యుదేవత యొక్క అనుగ్రహం చేత ఈ విసర్జనేంద్రియము అది అనుకూలంగా ఉండాలి అది ప్రతిబద్ధము కాకూడదు అని మనం దానికి తగ్గట్టుగా మనం ఎంతసేపు తిండి తింటే సరిపడుతుందనుకుంటాం తిండి తింటే సరిపడదు విసర్జన వ్యవస్థ సమ సమర్థంగా ఉండాలి ఎప్పుడైతే షుగర్ వచ్చిందో విసర్జన వ్యవస్థ మీద దెబ్బ కొడుతుంది అది లివర్ చేసి పని అంటాయా లోపల ఉండే మురికిని అది ఫిల్టర్ చేసి ముత్తులం ద్వారా పంపిస్తుంది ఆ లివర్కి రీనల్ వ్యవస్థ అంటే విసర్జన అంతా కలిసి దే ఆర్ నాట్ టూ సపరేట్ థింగ్స్ సపరేట్గా అనిపించినా దే ఆర్ టుగెదర్ ఇన్స్ ఆయర్ దానికంతకీ దేవత ఓకే ఇంకా వన్ ఫైనల్ ఇంద్రియము దేవత శిష్ణం నిరభిద్యత శిష్ణాద్రేత రేతస ఆపహ శిష్ణం అంటే జననేంద్రియము అది ప్రకటమైనది దాని నుండి దేవత పుట్టినది దేవత ఎవరు రేతో దేవత అంటే వీర్య శక్తి అంటే ప్రా ఇంకొక ప్రాణి పుట్టడానికి అవసరమైనటువంటి శక్తి కలిగిన దేవత అంటే జెనెటిక్ దేవత రేతో దేవత అంటే జెనెటిక్ దేవత జెనెటిక్ జననా నుంచి జెనెటిక్ వచ్చినా జనీ ప్రాదుర్భావే ధాతువు జని ఈది ఈదిత్తు ధాతువు సో దాని నుంచే జీన్ జనీ జీన్ జన్ జీన్ కాబట్టి ఆ దేవత ఆ దేవతకి ఇప్పుడు ఆ దేవతకి అధిష్టాన దేవతకి అధిష్టానం సారీ ఆ ఇంద్రియము జీనింద్రియము జీనింద్రియం మనకు దేవత ఎవరో తెలిసిన అపో దేవత అప్పులు ప్రాణాన్ని ఒక ప్రాణం పుట్టాలంటే అప్పులు ఉండాలి అపోదేవ అంటే నీళ్ళు ఉన్న చోట ఏవో ప్రాణాలు నాచని లేకపోతే బ్యాక్టీరియా అని లేకపోతే పురుగుళ్ళని పుట్టుకొస్తాయి నీరు ఉండాలి ఆపోదేవత ఓకే భాష్యారులు యథా అన్యత్ర నిరద్యత ప్రజననేంద్రియ స్థానం ఇక్కడ నేను ఆలోచిస్తున్నది ఏమిటంటే యథాన్యత్ర అంటే ఇంకా ఆఖరే వచ్చాం లాస్ట్ దానికి వచ్చాం ఇన్ని సందర్భాలలో ఏ విధముగా పైన చెప్పిన లిస్టులో ఏ విధముగా ముందు ఫిజికల్ ఎనాటమీ ప్రకటన అవుతుందో అలాగే ఇక్కడ కూడా ఫిజికల్ ఎనాటమీ గోళకం కాదు ఇది గోళకం లాంటిది సంథింగ్ సిమిలర్ టు గోళకం అదేవిటి శిష్ణం అంటే జననేంద్రియము ప్రకటమయ్యను ఆ శిష్ణం అనే పదానికి ప్రజననేంద్రియ స్థానం అంటున్నారు అంటే ఫిజికల్ ఎంటిటీనే తీసుకోవాలి దాని నుంచి ఇంద్రియం పుడుతుంది ప్రజనన ఇంద్రియమని అర్థం కాదు శిష్యంకి ఇంద్రియ స్థోళకమే ఇంద్రియ స్థానమే అది గోళకం కాదు కనుక యథా అన్యత్ర తథా అని రాసుకున్నారా అది గోళకంలా ఉండదు కదా ప్రొక్లూడింగ్ ఉంటుంది ఓపెనింగ్ లాగా అనిపించకుండా సంథింగ్ కమింగ్ అవుట్ అన్నట్టుగా ఉంటుంది అందుకోసం దాన్ని గోళకం అనే ప్రధాన బదులు స్థానం అది ప్రజననేంద్రియ స్థానం దాని ఏంది ప్రజననేంద్రియం ఉంటుంది ఐంద్రియంలో ఉంటుంది ఇంద్రియం రేత రేతో విసర్గా సహ రేతసా ఉచ్యతే చూడండి అది ఆ వాక్యాన్ని అన్వయం చేయడం అంత సరళం కాదు ఇంద్రియమేమిటి రేత ఇంద్రియ రేత అంటే వీర్యము అది ఇంద్రియము ఇక్కడ ఆయన ఏదో రాశారు భాష్యతారులో చిన్న సెంటెన్స్ ఒకటి పడేశారు దాన్ని ఇప్పుడు మనం సెటిల్ చేయాలి ఇంద్రియ సృష్టి కథన ప్రసంగే రేతస కథనాత్ తక్షణార్థ గ్రాహ్య ఇది భావ అది ఇప్పుడు రేత అంటే ఒక లిక్విడ్ యూజ్ అవుతుంది ఒక వాట్ యూ కాల్ దట్ హార్మోనల్ లిక్విడ్ విచ్ ఈజ్ ది సోర్స్ ఆఫ్ లైఫ్ ఫామ్ అది అదే అర్థం అడుగుతున్నారు అది కాదయా అది కాదు ఫిజికల్ ఆ లిక్విడ్ ద్వారా ఇంకొక ప్రాణికి జన్మనిచ్చేటువంటి ఇంద్రియం ఏది కలదో ఆ ఇంద్రియార్థం చెప్పండి ఫిజికల్ లిక్విడ్ అని అర్థం చెప్పద్దు ఎందుకంటే రక్షణ చెప్పమన్నారు ముఖ్యార్థమైతే లిక్విడే బట్ లక్షణార్థం చెప్పి సహ రేతస ఉచ్యతే రేట ఇంద్రియసృష్టి కథన ప్రసంగే రేతస కథనాత్ ఇంద్రియం రేత తర్వాణాథాహ్య భావ అది అంటే రేత ఇంద్రియం అని చెప్పాలి కదా లేకపోతే ప్రజననేంద్రియం అని చెప్పాలి కదా ఇంద్రియం ఏంటి రేతస్సు ఇంద్రియం కాదు ఆ రేతస్సులో ఉండే ప్రజనన శక్తి ఇంద్రియం ఆ ప్రజన శక్తి ఇంద్రియమని చెప్పడం మానేసి రేతహ చెప్తున్నారు ఏమిటి అంటే ఈ ఇంద్రియము ఈ జననేంద్రియం యొక్క ప్రయోజనమేమి రేతస్సును విడిచిపెట్టుట కాబట్టి రేతస్సును విడిచిపెట్టడం ద్వారా కొత్త ప్రాణి పుడుతుంది కనుక ప్రజలనేంద్రియమును ప్రస్తావించే సందర్భంలో రేతస్సు ద్వారా మాత్రమే కొత్త ప్రాణి పుడుతోంది కనుక సహరేతస ఉచ్యతే రేతశబ్దంతో కలిపి ఇంద్రియమును చెప్ చెప్తున్నారు ఇంద్రియము చెప్పబడుతోంది ఓకే ఇంద్రియము సహరేతస రేతస్సుతో కలిపి చెప్పారు దాన్ని అదే సంగతి నను శిష్ణ్యరభితి పరయా శిష్ణరేతోరుత్పత్తిధా స్త్రీయోమ్యాదే ఉత్పత్తి అనుక్త సోహంక్య శిష్యశుద్ధేన ఉపస్థేంద్రియస్థానం లక్ష్యతే రేతర్గా తత్సముపస్థేంద్రియం అశ్యబ్దైన తల్లక్షిత పంచభూతోపాధిక ప్రజాపతిశ్చ ఉచ్యతే ఇత్యాహా ఎంత పొడిగు రాశాలి ఎందుకంటే దీంట్లో సమస్యలు ఉన్నాయి కష్టాలున్నాయి ఇక్కడ ఈ మిగతా ఇంద్రియములన్నీ స్త్రీ పురుషులకు సమానంగా వచ్చింది ఇక్కడికి వచ్చేప్పటికీ కేవలం పురుషుని యొక్క ఇంద్రియములు మాత్రమే స్వీకరించి స్త్రీని పక్కన పెట్టినట్టుగా అనిపిస్తోంది అదొక ఇష్యూ ఉన్నది తర్వాత ఇంద్రియం చెప్పవయ్యా అంటే ఫిజికల్ ఎంటిటీ ఫిజికల్ లిక్విడ్ ఫార్మ్ని చెప్పినట్టుగా ఉన్నది అదొక సమస్య వీటన్నిటినీ పరిష్కరించడం కోసం పాపం వాళ్ళు ఆచార్యులు దేన్ని కూడా అలాగా గ్లాస్ ఓవర్ చేయకుండా సమర్థంగా నిర్వహిస్తారు ఈయనంటున్నాడంటే శిషణ నిర్భిద్యత అనే పర్యాయం నందు శిష్ణరేతస్ ఉత్పత్తి అభిధానే శిష్ణము అంటే పురుషుని యొక్క జననేంద్రియము రేతస్సు అవి పుట్టేవి అని చెప్పినట్లయితే స్త్రీ యోన్యాదేరు ఉత్పత్తి అనుక్తా సార్ స్త్రీ యొక్క జనమేంద్రియమును పుట్టిందని చెప్పినట్టు కాలేదు కేవలం పురుష జనమేంద్రియం చెప్పినట్లు తప్ప స్త్రీ జనమేంద్రియం చెప్పినట్లు కాలేదు కదా మరి ఎలాగా అని శంక ద్రహించుకుని శిష్ణశుద్ధేన ఉపస్థేంద్రియ స్థానం లక్ష్యతే కాబట్టి శిష్ణ అంటే పురుష జనమేంద్రియమని అర్థం చేపడ్డు అది ముఖ్యార్థం ఇక్కడ రక్షణ తీసుకోండి లక్షణం ఇవన్నీ తీసుకుంటానంటే సుష్ణ శబ్దానికి ఉపస్థానర్ ఈ ఉపస్థ శబ్దము మీకు తైత్రీయంలో ఉన్నది ప్రజాతిరమృతమానంద ఇుపస్థే అక్కడ ఉపస్థ శబ్దానికి పురుషేంద్రియము స్త్రీ ఇంద్రియము రెండు ఉపస్థ శబ్దానికి అర్థమే ఇక్కడ శిష్ణ శబ్దాన్ని కేవలం పురుషార్థ శబ్దము మాత్రమే ఉన్నది స్త్రీని విడిచిపెట్టేయకూడదు కాబట్టి శిష్ణ శబ్దానికి ఉపస్థ అనే అర్థం తీసుకోండి ఇంద్రియ స్థానము ఓకే పురుషాకార అంటే మనుష్యాకార అనే అర్థం కాబట్టి అదే వరసలో శిష్ణ అని చెప్పేశారు దానికి ఉపస్థానార్థం చెప్పమన్నారు సరే శిష్ణకి ఉపస్థానార్థం లక్షణతో చెప్పారు ఉపస్థ అంటే ఇద్దరికి సరిపడుతుంది పురుషుడికి స్త్రీకి కూడా కుదురుతుంది ఇంకా రేత అని ఉంది కదా దీని మాట ఏమిటి రేత ఇది తద్ విసర్గార్థం ఇంకా రేత విసర్గార్థత్వాత రాశారుగా తద్ విసర్గార్థత్వన తత్సహితం ఉపస్థేంద్రియం అది మళ్ళీ శిష్ణ శబ్దం చేతనం స్త్రీ పురుష జననేంద్రియ స్థానములను చెప్పాలి రేతశ్శబ్దం చేతనం పురుషేంద్రియం ఒక్కటే చెప్పద్దు పురుషేంద్రి రేతస్సు పురుషేంద్రియం నేను కోసం రేతో విసర్గం కోసం వచ్చింది రేతస్సును విసిరి విడిగిపెట్టు కొరకు ఉద్దేశించినది అలాగే స్త్రీ ఇంద్రియాన్ని కూడా కలుపుకుని రేతశబ్దం చేతను జననేంద్రియమని అర్థం చెప్తే ఇటు పురుషుడికి సరిపడుతుంది స్త్రీకి సరిపడుతుంది తర్వాత తత్సహితం ఉపస్థేంద్రియము కాబట్టి రేతశబ్దం చేత ప్రజననేంద్రియ సహితం ఉపస్థేంద్రి ఉపస్థస్థానం అని చెప్పుకోవాలి రేత అంటే ప్రజననేంద్రియము శిష్యం అంటే ఉపస్థస్థానము అని చెప్పుకోవాలి చెప్పుకుంటే ఇటు పురుషుడు అటు స్త్రీ రెండు కలుస్తాయి ఓకే ఇంకా అక్షబ్దం ఉన్నది ఆపోదేవత ఇంకో చోట ప్రజాపతి దేవత అని చెప్పారు కాబట్టి ఇక్కడ ఆపో దేవత అని చెప్పినట్టు మరి ప్రజాపతి మాట్లాడి ఇందాక వాయువుకి దేవత అంటే ప్రాణవ దేవత అంటే వాయువుకి చెప్పినట్టుగా ఆపో దేవత అంటే అపశబ్దం చేత ప్రజాపతి లక్షణం చెప్పిన కాబట్టి శిష్యశబ్దం చేత ఉపస్థలక్షణము రేతశబ్దం చేత ప్రజననేంద్రియము లక్షణము అప్శబ్దం చేత ప్రజాపతిలక్షణము అని మొత్తం తలస్ చేసుకోవాలి రేతస ఆప్రథమ ఖండే దేవత ం పూర్ణమ పూర్ణమిదమ్